స్తోత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతులకు తండ్రి మహిమ స్వరూపకు దేవ కృపా మైలానికి స్థితి స్తోత్రమైన ఈ ఘర్షణ కాలమంతా ప్రభావ మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీల ప్రభావ కాచి కాపాడైనా గత వారవంతో మీ సన్నిధిలో మమ్మల్ని మెరుగొట్టుకున్న నీకు ప్రాంతాలు నడిపించిన ప్రభావ ఎన్నో అద్భుత చేసిన గొప్ప దేవుడు వేస్తే ఎంతో వందదిస్తాయా నీకే కృతజ్ఞతా స్థితులు చెల్లిస్తామైనా సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే ప్రవాహ లలియ అద్భుత కరుడు ఆలోచన కడతా బలమైన దేవా ఆశ్చర్యకరుడు ఆలోచన కడతా నీకు ఎంతో వర్ణాలు మా జీవితంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాల బట్టి ఎంతో వర్ణాలు అద్భుత కార్యాలను నీకు వర్ణాలు నీకే స్థితిలో స్తోత్రం అవునైనా మీకు సమస్తం సాధ్యం ప్రభావ మీకు అసాధ్యమంది ఏది లేదు ప్రభావే యుహోవకు అసాధ్యమంది ఏదైనా ఉండునా ప్రభావ అవును ప్రభావ మీకు అసాధ్యమంది లోకంలో ఏది లేదు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే గొప్ప దేవుడు ప్రభావ మీ వాక్కు వల్ల సమస్తం కలిగింది అయినా అంత గొప్ప దేవుడు వేస్తాయా ఎంతో వర్ణాలు ఆ ఓ ప్రభావ మీ పిడ్డలుగా మీ మమ్మల్ని ఎంతో వర్ణాలు ఇస్తాయా నీకు ఎంతో వర్ణాలు ప్రభావ నీకు ఈ కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ లాంటి గొప్ప దేవానికి ఎంతో వర్ణాలు ఇస్తాయా ఈ యొక్క మధ్యకాల సమలనైనా మీ యొక్క సన్నిధిలో చేరి ప్రభావ మీ వాక్యాన్ని ధ్యానించలాగిన ప్రభావ మీ సన్నిధులని స్థితించి ఘనపరిచే బిడ్డలుగా ఓ ప్రభా ధన్యత మీరు మాకు ఇచ్చిన ప్రభావ వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలు చేసి చెల్లిస్తున్నాం లేదా మీరు చేసిన కార్యాలు బట్టి నీకు ఎంతో వందాలనైనా గొప్పదేవం మీ సన్నిధం మీరే మాతో మాట్లాడండి మమ్మల్ని బలపచ్చండి అయినా వాటందరూ మా ఇంపన వాక్యందరూ మాతో మాట్లాడిన మీకు పరిశుద్ధ ఆ నడిపిన దండి అభిషేకం దచ్చండి ఓ ప్రభావ మమ్మల్ని బలపచ్చని స్థిరపచ్చమం ప్రాధిష్టం వాళ్ళు ఇంకేమైనా బలహీనత ఉంటే మీకు ఓ ప్రభా మీ సంపూర్ణ సార్లతో పరిశుధులకు నడిపించండి మీ మనసు ఇలాంటి హృదయం మాకు అనుగరించినైనా మీ యొక్క నూతమైన కృప నూతన అభిషేకం మాకు అనుగించండి ఈ ఆరదనంతట్లో మీరే ఆధిపత్యం నడిపించి మీ నామానికి మేము తెచ్చుకోవాలి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థాయి నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయి నావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును కోల్పోయినావన్నీ నాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనేమైపోదును నేనుండాలినయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నీ నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా జాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఒంటరి పోరు నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పు పట్టినా ఒంటరి నన్ను విసిగించినా మనుషులెల్లరు నన్ను తప్పు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు ఒంటరి వాడే వెయ్యి మంది అన్నావు నేను నానులే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండాలేనయ్యానే బ్రతకాలేనయ్యా నేనుండాలేనయ్యానే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మన సారాధిస్తూ బ్రతికేస్తానయ్యా ఊపి రాగే వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా ఊపి వరకు నీతోనే జీవిస్తా ఏ దారిలో నడిపినా నీ వెంటే నడిచొస్తా విశ్వానికి కర్త నీవేనాగమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము విశ్వానికి కర్త నీ వేనాగమ్యము నీ బాటలో నడుచుటా నాకెంతో ఇష్టము నిన్ను మించినా దేవుడే లేడయ్యా నిన్ను మించినా దేవుడే లేడయ్యా నేనుండాలేనయ్యానే బ్రతకాలేనయ్యా నేనుండాలి నయ్యా నే బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండాలి నయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారాధిస్తూ బ్రతికేస్తానయ్యా రాజాన్నినే ఉంటానూ ప్రతికేస్తానూయా పరిశుద్ధుల గొప్ప దేవ సర్వశక్తి సంపద మోహనతుడవ తండ్రి మహిమస్వరీ పరిదేవ కృపమైన లిఖ్యులు స్తోత్రమైన గొప్ప దేవా ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్య లెక్కల్లో లేదు పెరుగుతున్నారు ప్రభావ దీవరాత్ మమ్మల్ని కాచి ఈ యొక్క నూతన దినం మాకు అనుగ్రహించినారు వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలు ఇస్తాయ్యా నీకు కృతజ్ఞతాస్తత్తులు చెల్లిస్తున్నమైనా మీ చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి అద్భుత కార్యాలను బట్టి నీకు ఎంతో వందలు ఇస్తాయా ఓ ప్రవ్వ ఏసు క్రీస్తు సమస్తం సాధ్యం అయినా గొప్ప దేవ మా జీవితంలో చేసిన మేలుకై నీకు ఎంతో వందాలు ఇస్తాయా ఏ యొక్క మధ్య కార్యసంలో నా ప్రభావ మీ సన్నిధికి మేము వచ్చినాం ప్రవ్వ మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరిచి నీ నామాన్ని మేమే తెచ్చుకోమని ప్రాధిష్టమైన ఓ ప్రవ్వ రాని బట్టి మీకు పరిశుద్ధ ఆత్మ కార్యం జరిగించండి వాక్యం ధ్యానిస్తున్నానుగా ప్రవ్వ మీకు నూతనమైన అభిషేకం కనిగించండి మీ ఆత్మచీతము నడిపించి మీరే మాతో మాట్లాడమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిష్టం తంది ఆమె హలలిగా లోకాస్తు నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాము లోకాస్తు వార్త అధ్యాయము ఎనిమిదో అధ్యాయంలో ఎనిమిదో అధ్యాయము నలభై ఒకటో ఈ వాక్యము మనం ఎప్పుడు ధ్యానించిన వాక్యమే కానీ ఈ వాక్యంలో కొన్ని ఆత్మీయమైన సత్యాలు మనకున్నాయి కాబట్టి ఇక్కడ నలభై ఒకటి వచ్చంలో పన్నెండు నుంచి నుంచి పన్నెండేళ్ల నుండి ఆ ఈడు ఒకతే స్త్రీ తన ఒక్కతే కుమార్తె చావ సిద్ధంగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయన బతుకునాడుకున్నాను ఆయన వెళ్ళి చుండగా జన సమూహంలో ఆయన మీద పడుచున్నరి చూడండి ఇక్కడ పన్నెండు ఏళ్ల ఒక చిన్న పాపం ఉంది అది చనిపోవడం సిద్ధంగా కానీ ఏసు ప్రభుని మా ఇంటికి రాయి అని చెప్పి బతినాడుకుంటున్నాను అయితే బహు జన సమూహం ఆయన మీద పడుతున్నారు అయితే ఆ టైంలో ఏం జరిగిందన్నప్పుడు పన్నెండు అప్పుడు పన్నెండేళ్ల నుండి రక్తస్రావము ఒక స్త్రీ అక్కడ ఉందంట ఆమె తన జీవనాధిపాతి అంత వైద్యులకు భయం చేసి తర్వాత యవని చేత స్వస్థత ఆయన ఆయన ఎనుకటకు ఆయన వస్త్రము చెంగు ముట్టి ముట్టిను వెంటనే ఆమె వస్త్రము నిలిచిపోయిను చూడండి ఇవన్నీ మనకు తెలుసు ఏసు ప్రభు ఆ జన సమూహంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో మంది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఎంతో మంది తాగుతున్నారు కానీ ఆ రక్తం స్త్రీ వచ్చి మొత్తం సమస్తాన్ని పోగొట్టుకుందాం అన్ని పోగొట్టుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన వస్త్రం ముట్టుకుంటే నేను బాగైపోతా ఆయన విశ్వాసం మనకు వచ్చింది చూడండి తర్వాత దానికి పైన ఏముంది వాక్యము ఒక చిన్న కుమార్తె అదే పన్నెండు సంవత్సరాలకు అమ్మాయి చనిపోవడం సిద్ధంగా ఉంది ఆమె చిని బతినాడుకుంటుంది మా ఇంటికి రమ్మని చూడండి తర్వాత ఎవరు నన్ను ముట్టిందని మన ప్రభు ఆయన అడిగినప్పుడు ఏమంటే ఆమె స్వస్థత పొందినట్టు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నట్టు మనం చూస్తూ అయితే నలభై ఎనిమిదో ఏముందంటే ఆయన ఇంకో మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది పోతకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను చూడండి ఇది ఆశ్చర్యకరంగా ఉంటాయి ఈ విధానాలన్నీ చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి అక్కడ ఒక ఆమె పన్నెండు సంవత్సరాల స్త్రీ ఉంది పాప ఉంది చనిపోవడం సిద్ధంగా ఉంది యేసు ప్రభుని బ్రతనాడుకుంటుంది తర్వాత పన్నెండు సంవత్సరాల రక్తం స్త్రీ ఉంది అక్కడ ఆమె ఎంతో కోల్పోయి సమస్తం కోల్పోయి ప్రభు దగ్గరికి వచ్చి ఆమె ఆయన వస్త్రం ముట్టుకుంటేనే బాగైపోతా అనే విశ్వాసం ఆమెకు వచ్చింది చూడండి ఇక్కడ విశ్వాసం అనేది చాలా ముఖ్యమైనది ఇది విశ్వాసం సంబంధించింది అన్న కాబట్టి విశ్వాసము చూడండి ఆమెకేమో విశ్వాసము ఏసు ప్రభు రావాలని ఈమెకు వ ఈమెకు విశ్వాసం ఏంది ఏసు ప్రభు వస్త్రం ముట్టుకుంటేనే మాగైపోతా అనే విశ్వాసం ఏమి కొంది అయితే ఇక్కడ ఒక సమాజ మంది అధికారి దగ్గర వచ్చి నీ కుమార్తె చనిపోయింది అంటే ఫస్ట్ నుంచి మనం చదివితే మనకు అర్థమైపోద్ది ఈ వాక్యం దేనికి సంబంధించింది కాబట్టి బోధకు శ్రమ పట్టిద్దు అన్నప్పుడు ఏసు ప్రభు మాట అనండి ఇక్కడ ఇది బహు ఆశ్చర్యకరమైన మాట ఇది ఏంటంటే ఏసు ఆ మాట విని భయపడవద్దు చూడండి ఏసు ప్రభు చెప్తుండే అక్కడ అక్కడ సమాజం అందిపు అధికారి వచ్చి చెప్తున్నాడు నీ కుమార్తె చనిపోయింది ఇంకెందుకు బోధకుని శ్రమ పెడుతూ ఆల్రెడీ చనిపోయింది ఆమె చనిపోయింది అంటే చనిపోయింది డిసైడ్ అనట్ ఆమె చనిపోయింది ఇంకా ఎందుకు బోధకొని పెడతాం ఈ యొక్క అధికారికి విశ్వాసం ఉంది ఈయన తలుచుకుంటే ఏమన్నా చేయగలడు ఈయన అనేకులు బాగు చేసి స్వస్థత చేసిండు కానీ ఈయన ఏమన్నా చేయడు చనిపోయిన వాళ్ళు కూడా ఈయన తిరిగి లేపిండు కాబట్టి ఈయన ఖచ్చితంగా చేస్తాడని ఏసుప్రభును వెంబడిస్తున్నాడు అన్ని అద్భుతాలు చూస్తుడు తన జీవితంలో అన్ని అద్భుతాలు చేస్తూ ఉంటే ఏసుప్రభుతో పాటు ఉన్నాడు అయినా ఆయన ఆయన ఎట్లయినా సరే బతికించుకోవాలని కుమార్తె అనుకొని ఏసుప్రభు వెంట వస్తున్నాడు అక్కడ రక్తం స్త్రీ అక్క అక్కడ దేవుడు గొప్ప కార్యం చేసిడు తర్వాత ఆ టైంలో వచ్చి బోధకుడిని ఎందుకు శ్రమ పెడుతూ ఆల్రెడీ మీ కుమార్తె చచ్చిపోయిందయ్యా మీకు ఎందుకు శ్రమ పెడతా ఇంకా పోయి మనం పోయి సమాధి కార్యక్రమం చేసుకుందాము అక్కడ పోయి అన్ని చేసుకుందాం అని చెప్పుకొని చెప్తుండ అయితే యేసు ప్రభు ఆ మాట విన్నడు చూడండి ఇది నా జీవితంలో ఎన్నోసార్లు జరిగింది ఎన్నోసార్లు జరిగింది యేసు ప్రభు చెప్తున్నా అక్కడ ఆ ఆ మాట విని భయపడవద్దు కాబట్టి చూడండి దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఒక దశలో కూడా మన విశ్వాసం కూడా పరీక్షింపబడతా ఉంటాయి సైతాను ఎక్కడ ఉండడు వాడు మన మధ్యలోనే ఉంటాడు మనుషుల్లో దూరి నీ విశ్వాసాన్ని కొడతా ఉంటాడు వాడు చూడండి భయంకరంగా నీ విశ్వాసాన్ని కొడతా ఉంటాడు ఎందుకంటే మొదట చెప్పింది నమ్మకం అన్నట్టు ఆయన విశ్వాసం ఏంది మొదట ఉన్న విశ్వాసం ఏంది ఖచ్చితంగా నా దేవుడు కార్యం చేస్తుడు ఈయన గొప్ప దేవుడు ఈయన ఖచ్చితంగా నా కుమార్తెను బ్రతికిస్తామని విశ్వాసం ఆయనకు అయితే ఆ యా ఆ యొక్క ఆ శతాధిపతి అధికార ఒకడు వచ్చి ఏమంటుందంటే అయ్యా నీ కోమార్తె చనిపోయింది ఇంకెందుకు వచ్చేసి మనం అప్పుడు నీకు ఏమనిపిస్తుంది చెప్పండి ఒకవేళ అలాంటి పరిస్థితి మనకు వస్తే ఏమనిపిస్తుంది మనకి ఒక పక్క విశ్వాసం ఉంది ఒక పక్క ఏమో చనిపోయిందని చెప్పన్నారు ఇది సాధ్యమా ఇది ఖచ్చితంగా సాధ్యమే ఇది మనుషులకు అసాధ్యమే కావచ్చు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళకి ఖచ్చితంగా సమస్తం సాధ్యమే ఎందుకంటే నువ్వు విశ్వాసం పెట్టి నమ్ముకున్నావు ఆయన నువ్వు విశ్వాసం పెడితే చనిపోయిన వాళ్ళు తిరిగి లేవాల్సింది నీ విశ్వాసం అంత బలంగా ఉంది ఆ యొక్క ఆ సమాజం అందుకు విశ్వాసం అంత బలంగా ఉంది కానీ సైతాన రూపంలో వచ్చి ఆయురు ఆ వ్యక్తి వచ్చి అని చెప్తున్నా అయ్యా బోధకుడిని ఎందుకు శ్రమ పెడతాను చచ్చిపోయింది ఆడని అని చెప్పాను అప్పుడు ఆయనకి ఏమనిపిస్తుంది నిజమనిపిస్తుంది కానీ ఏసు ప్రభు ఎంటనే జవాబిస్తున్నాడు ఈ విషయం అర్థం చేసుకోవాలా ఎప్పుడైతే మన విశ్వాసంలో ఆయన వెంబడిస్తూ ఉంటామో ఆయన మాట్లాడుతూ ఉంటాడు ఆయన వాక్యం మాట్లాడుతూ ఉంటాడు పరం మాట్లాడుతూ ఉంటాడు నీ హృదయంలో మాట్లాడుతూ ఉంటాడు నీకు ఆ వాక్యాలన్నీ జ్ఞాప్ కానికి ఉంటాయి చూడండి ఎందుకంటే ఈయన అన్ని అద్భుతాలు చూసి ఆయన చేసే అన్ని చూసిన అవన్నీ మనసులో పెట్టుకొని అదే విశ్వాసంలో ఆయన వెంబడిస్తూ వచ్చిన పని మర్చిపోయిండు కానీ అద్భుతాలు చూస్తున్నా కానీ ఆయన వచ్చే టైంకి ఏమైంది నీ కుమార్తె చనిపోయింది ఇంకెందుకు నువ్వు బోధకుని శ్రమ పెడతావు వచ్చేమంటే ఏ స్ప్రులు చెప్తున్నావు ఏసు ఆ మాట విని నమ్ భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుము ఆమె స్వస్థపరచబడినని ఆయన అతనితో చెప్పి చూడండి చనిపోయింది కుమార్తె కానీ ఆయన ఆయనతో పాటు ఉన్నాడు ఏసుప్రభుతో పాటు ఉన్నాడు ఆయన కానీ ఆ మాట చెప్పగానే ఇంకా ఆయనకి నిరుత్సాహం రావాలి కదా కానీ ఏసు వెంటనే ఏసు ప్రభు దేవుడు మాట్లాడుతున్నాడు మనం ప్రభు ఏసు ఆ మాట విని భయపడవద్దు కానీ కొన్ని మాటలు మనకి ఉంటాయి కదా మనల్ని కలవరు పెట్టే మాట ఈ లోకంలో జరుగుతూ ఉంటాయి మన కుటుంబం విషయంలో కావచ్చు బయట సేవా జీవితాల విషయం కావచ్చు అయ్యో బెదరు అక్కడ పోతే చాలా డేంజర్ వేరు అక్కడ పోతే చాలా ఇదిగా ఉంటుంది చాలా మంత్రాలు ఉంటాయి వేరు అది బెదరు ఇది బెదర్ కానీ కష్టం బెదర్ అది లేదు బేద హీలింగ్ పేరు మీరేజ్ చేయండి బెదర అది చేయడం అది అని చెప్పి నేను ఉంటారు కానీ ఒక దశలో ఏమవుతుందో అది నిజమే అనుకొని చేయరు కానీ ఒక వచ్చే వారికి ఏమైంది తెలుసా చూడండి మనకేమనిపిస్తుంది ఎక్కడ లేని అంత విశ్వాసంగా ఉండి అవిశ్వాసం వస్తూ ఉంటుంది ఎట్లా వస్తుందంటే అవిశ్వాసము మనుషుల రూపకంగా వస్తూ ఉంటుంది ఒక దశలో నీకు కూడా వస్తుంది అనుమానం మనకు కూడా వస్తుంది అనుమానం ఒక దశలో భయం అనిపిస్తూ ఏమని భయం అనిపిస్తూ ఉంది కానీ ముందే భయం ఎందుకంటే ఎందుకు చెప్పిన ఆయన భయం వస్తుంది కాబట్టి చెప్పింది భయపడుకునే నమ్మిక మాత్రం ఏం భయం ఖచ్చితంగా వస్తుంది అది ఎట్లా వస్తుంది అనేది అది మనుషుల రూపం వస్తుందా లేకపోతే దేని వల్ల వస్తుందా అనేది మనం చూడాలి అది గమనించాలన్నట్టు ప్రతి క్షణం కాదు ఒక దశలో మనుషుల రూపంగానే వస్తుంది నేను భయపెడతా ఉంటుంది నేను దండిస్తూ కానీ ఆ వ్యక్తి ఏం చెప్తుడు నువ్వు చనిపోయింది నువ్వు వచ్చేయమంటాడు ఎందుకు బోధకొని చనం పెడితే అయిపోయిన ఇంకా చనిపోయినకి ఇంకెందుకు అక్కడ ఉంటావు నువ్వు వచ్చేసే ఇంకే అవసరం లేదు అక్కడ అని చెప్తుండండు కానీ వేసుకో చెప్తుండు ఆ మాట నువ్వు నమ్మవద్దు నువ్వు భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంచుకోండి ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు మన జీవితంలో ఈ వాక్యము నన్ను వెంటాడింది గత మూడు రోజుల నుంచి భయపడకు నమ్మిక మాత్రం ఉంచు భయపడకు నమ్మిక మాత్రం ఉంచు కానీ నేను చదివిన వాక్యం అది కానీ ఆ వాక్యం నాకు దేవుడు అంటే ఆ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు ప్రతి ఆ వాక్యమే మనల్ని బలపరుస్తూ ఉంటుంది అన్నట్టు ఉంది కాబట్టి మన విశ్వాసం అంతగా బలపడతూ ఉంటుంది కానీ ఆ వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు ఆయన విశ్వాసం సన్నగిలిపోవాలా ఇంకేందు ఇంతసేపు నేను ఉన్నాను ఈయన వచ్చి బాగు చేయొచ్చు కదా నేను వచ్చి రావచ్చు కదా నేను ఇక్కడే ఉన్నాడు నా కుమార్తె అక్కడ చనిపోయి నేను వచ్చి తిరుగుతాను నీతో పాటు అని కదా కానీ వెంటనే వేసుకో చెప్తున్నాడు ఆయన విశ్వాసం అప్పటికి ఆయనకి విశ్వాసం ఉంది కానీ ఆయన విశ్వాసాన్ని దేవుడు ఇంకా బలపరుస్తున్నట్లా భయపడకు ఆ మాట వినొద్దు నమ్మిక మాత్రం ఉంచుమని చూడు అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేతురు యోహోన్ యాకమైన వారిని ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తప్ప మరి ఎవరిని ఆయన లోపాలకి రానియలేదు అందరు ఆమె నిమిత్తమే ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవద్దు ఈమె నిద్రించునదే గాని చనిపోలేదని చెప్పాను ఆమె చనిపోయిన చనిపోయినని ఎరిగి వారు ఆయనను అపహరించినట అంటే ఈ చిన్నది నిద్రపోతుంది కానీ చనిపోలే కాబట్టి ఇది పరలోక భాష అన్నట్టు ఈ అమ్మాయి నిద్రపోతుంది ఇప్పుడు ఆయన దుష్ట నిద్రపోతుంది ఆమె కానీ వాళ్ళ దుష్టి చనిపోయింది చూసిన రాత ఎంత తేడా ఉందో పరలోక దేవుని భాషకు ఈ లోకపరమైన భాషకు చాలా తేడా ఉంటుంది అక్కడ ఆయన పరలోకి సంబంధమైన వాడు వాటిని కాబట్టి శరీరకంగా ఏం చేస్తారు దాన్ని గ్రహించి వాడు చచ్చిపోయిందంటారు చచ్చిపోయింది ఆయన నువ్వేందుకు చేసేదంటారు కానీ ప్రభు చెప్తున్నక్కడ ఈమె నిద్రపోతుంది అంటే ఆయన అట్లా కనిపిస్తుంది ఆయనకి ఈ లోకం దిష్టి ఉన్న ఏమనిపిస్తుంది చనిపోయింది చెప్పి అన్నాడు చూడండి తేడా అట్లా ఉంది యాయురు ఆ వ్యక్తి ఏం చేస్తుంది అక్కడ ఏసు చెప్పిన ఆ మాటకి భయపడుత నమ్మిక మాత్రం ఉంచు అంటే అక్కడ విశ్వాసం ఇంకా ఉంది బ్రతుకుంది అక్కడ విశ్వాసం ఆయన విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తున్నాడు మన జీవితంలో కూడా అంతే అలాంటి నిరుత్సాహమైన విధానంలో ఉన్నప్పుడు నేను వెంటాడుతా ఉన్నప్పుడు దేవుడు చెప్తా ఉంటే నేను బలపరుస్తున్నాడు నువ్వు భయపడుకు నమ్మిక మాత్రం ఉంచుమని కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడే ఆయన ఆయన తలుసుకుంటే ఏమన్నా చేయగలడు కానీ ఎందుకు చేయాలయన నీ విశ్వాసం కూడా సంపూర్ణ స్థితికి ఎదిగినప్పుడే కదా ఆ రీతిగా చేయగలడు చూడండి వాళ్ళు ఆపాదిస్తున్నారు అయితే ఆయన ఆమె చిన్న చేయి ఆమె చేయి పట్టుకొని చిన్నదాన లెమ్ము చెప్ప లెమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చి కనుక వెంటనే ఆమె లేచను అప్పుడు ఆయన అప్పుడు ఆయన ఆమెకు భోజనం పెట్టడని ఆజ్ఞాపించే ఎంత కాలమైంది భోజనం పెట్టి చూడండి అర్థం చేసుకోండి చూడండి ఈ వాక్యము నా జీవితంలో నెరవేరింది చూడండి మన ప్రభు ఎంత గొప్ప దేవుడైన ఆయన ఎంబడించే వాళ్ళు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచే వాళ్ళకి ఆయన ఎలాంటి హాని జరగనీయడు కాబట్టి విశ్వాసం సన్నగిలినప్పుడు దేవుని వాక్యం మనల్ని బలపరుస్తూ చూడండి ఏసు ఈ వాక్యం మా జీవితంలో నెరవేరండి చూడండి రీసెంట్లుగా ఈ మధ్య మొన్న సాటర్డే రోజు నైట్ ఒక చిన్న సాక్ష్యం నేను పంచుకుంటున్నాను దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప సాక్ష్యం ఆయన ఇచ్చిన సాక్ష్యమే మానవులు ఏమీ లేదు గొప్పతనం ఆయన కంటే గొప్ప సాక్ష్యం ఏమీ లేదు కానీ ఆయన చేసిన కార్యాలు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన కార్యాలు మనకు చెప్పాలా ఆయన చేసిన అద్భుతాలు మనకి చెప్పాల చూడండి లాస్ట్ నేను ట్రైబల్ బెల్ట్స్ కి వెళ్ళినప్పుడు ఫ్రైడే రోజు నైట్ అంటే సాటర్డే మార్నింగ్ అంటే సాటర్డే ఎవరి సాటర్డే అది అయితే ఫోర్ ఫోర్ త్రీ ఫార్టీ కి నాకు కాల్ వచ్చింది నైట్ అందరం సేవ చేసి వచ్చి అందరం అలిసి వెంట పండుకొన్నాము కి నాకు కాల్ వచ్చింది కాలు వచ్చి మీ మా చిన్నబాబు అబ్బాయికి యాక్సిడెంట్ అయింది ఈసీఎల్ దగ్గర అని చెప్పి తల కొంచెం బాగా దెబ్బ తగిలింది ముగ్గురు ముగ్గురు ఉన్నారు ఫ్రెండ్స్ తోని టర్నింగ్ దగ్గర ఓట అట్లా క్రాస్ గార్డ్ ఏదో అయిపోయి గుద్దుకొని సెటర్కి అది స్తంభానికి గుద్దుకొని పడిపోయింది చాలా సివియర్గా ఉందని చెప్పి పెద్ద బాబు ఫోన్ చేసింది ఫైవ్ ఫోర్ త్రీ ఫార్టీ కి తర్వాత ఇమ్మీడియట్ నేను అందరు నిద్రపోతున్నారు అలిసిపోయిన సేవలు అందరు చాలా గాఢ నిద్రలో ఉన్నారు ఎందుకు డిస్టర్బ్ చేయాలా తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు చెప్తాను భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నా అని అదే అదే నా హృదయంలోకి వెళ్ళి వినిపిస్తా ఉంది భయపడుకు నేను నీకు తోడుగున్నా భయపడుకు నమ్మిక మాత్రం ఉంచు ఈ వాక్యాలు నాకు గ్యాప్ కనుక వస్తుంది నాకు చెప్పిన అనిపించింది అట్లా ఎట్లా అయిందని చెప్తే ఏమో తెలియదు నేను పోతాను హాస్పిటల్ కానీ కానీ నాకు చెప్పలే ఆల్రెడీ అది అయింది ఒంటి గంటలు ఆ మధ్యలో అయిందంట చిన్న ప్రాబ్లం ఏనని చెప్పేసి ఆయన మా పెద్దబాబు ఫోన్ చేసి ఆ రోజు ఆ సామాన్యంగా నైట్ ఫోన్ ఆయన కలవదు ఆయన ఎప్పుడు నైట్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు ఫోన్ అయితే ఆ ఎందుకు ఫోన్ ఆన్ లో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసేట్లే యాక్సిడెంట్ అయింది నేహం యక అని చెప్పంటే ఇక స్పాట్ కు పోతే భయంకరంగా ఉంది అక్కడ తర్వాత హాస్పిటల్ జాయిన్ చేయి అక్కడ పోయిండు మామూలు అనుకున్న అక్కడ పోతే చాలా సీరియస్ అని చెప్పిండు తర్వాత నాకు ఫోన్ చేస్తే తర్వాత చేయంగానే ఎమ్మిటి ఆ మాట ఫోన్ చేయంగా ఎమ్మిటి మోకాల మీద ఉంచుకున్నారు ఆ రూమ్ ఉన్న అందరు తల ఎక్కడ పనుకున్నారు ఇంకా ఎందుకు నేను డిస్టర్బ్ చేయాల తర్వాత చెప్దాం అని చెప్పి ఇక్కడ నాకు చెప్పినా కూడా నాకేం షాకింగ్ ఏం అనిపించలే కానీ డాక్టర్ చిన్నదే కదా అని చెప్పని నేను అనుకున్నా సరే ఏం కాదు ఏం మామూలుగా ఉంది అని చెప్పంటే చిన్న ఇక్కడ అమ్మ పంపమంటే నేను పంపించేసినా ఏమిటి తర్వాత ఇక ఏమిటి ఏం చేసినా ప్రేర్లో కూర్చున్న తర్వాత మళ్ళా కాల్ చేస్తే చాలా సీరియస్ గా ఉందని చెప్పండి తర్వాత అట్లనే ప్రార్థన చేసుకున్న ప్రభావ నీకు సమస్తం సాధ్యం బాగా ప్రార్థన చేసినా ఒక థర్టీ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ ప్రార్థనలో కూర్చున్నా కూర్చున్న తర్వాత ఇంకా లేచి ప్రార్థన చేసి మళ్ళీ వాష్రూమ్కి వెళ్దామని లేచిన తర్వాత మళ్ళీ లేచిన తర్వాత ఇంకా అప్పుడు ఎంత ఫోర్ అవుతుంది తర్వాత ఇంకా అన్న అన్న అన్నం లేపినన్న ఇట్లా అయిందన్న అని చెప్పి ధైర్యం గుండి వేరే అని చెప్పి ప్రార్థన చేద్దాం అని చెప్పి ఇంకా అప్పటికి ఊరు లేవలే చంద్రశేఖర్ నేను ఇద్దరం కలిసి లేచి అక్కడ కూర్చొని ప్రార్థన చేసినాం ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు ఇద్దరు ఇంక వాళ్ళు కూడా చాలా సీరియస్ అని చెప్పారు కానీ దేవుని దయ వల్ల వాళ్ళకు కూడా ఏం కాలేదు వాళ్ళు కూడా బాగానే ఉన్నారు ఇప్పుడు అట్లా అట్లా జరిగినప్పుడు ప్రార్థన చేసినాం ప్రార్థన చేసినాం తర్వాత అన్న ప్రార్థన చేసిన చక్రవర్తి బేరు ఉండి ముగ్గురం గుర్సుకుని ప్రార్థన చేసినాం తర్వాత ఏం కదా ధైర్యం ప్రార్థన దేవుడు కార్యం చేస్తానని చెప్పాను తర్వాత మా అన్న కొడుకుండడు పరిశుద్ధిరావు అతనే అంత మేనేజ్ చేసిండు తర్వాత ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళిండు ఇంకొక హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఆ డాక్టర్ చెప్పిండు ఇమీడియట్ లీగా ఇతను సర్జరీ చేయాలా లేకుంటే చాలా సివియర్ అయిపోద్ది డేంజర్ అయిపోద్ది అని చెప్పి మొత్తం భయం పెట్టి గాబరా గాబరా చేశారు మా వాళ్ళు సిటీ స్కాన్ తీసారంట ఫస్ట్ తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ తీసారంట తర్వాత ఎంఆర్ఐ స్కాన్ తీస్తే దాంట్లో బాడీ అంత బాగానే అంత కన్ను అంత బాగానే ఉందన్నారు సిటీ స్కాన్ లో మటుకు ఈ ఈ కనత పైన ఒక బోన్ ఇట్లా వంజినట్టు అనిపించింది అని చెప్పి కానీ అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదని చెప్పాను అని చెప్పారంట ఫస్ట్ స్టార్టింగ్ తర్వాత మళ్ళీ ఇంకొక అతను ఇంకొక డాక్టర్ వచ్చిండంట తర్వాత ఆయన వచ్చేంజ్ చేసిండు మొత్తం సివియర్ అయిపోద్ది డేంజర్ అయిపోద్ది అదే అయిపోద్ది ఫ్యూచర్ లో నరాలు ఇట్ బలైన చేతులు కాలు పడిపోతుంది చెప్పి ఏదైతే చెప్పి మొత్తం గాబర్ గాబర్ చేస్తుండే చేస్తే వాళ్ళు నాకు ఫోన్ చేసిండు తెల్లవారిపోయింది అప్పటికి తెల్లవారిపోయి ఎయిట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ ఫోన్ చేసి ఒక టైం అని నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్నారు తతాయిస్తున్నారు నువ్వు తొందర రా నువ్వు తొందరరా అని చెప్పి ఒక పక్క ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది నాకు చేస్తున్నారు వాళ్ళు ఆ టాటర్ చెప్తున్నారు మీరు ఏం నుంచి వస్తుంది నీకు అసలు ఏం అనిపించట్లేదు నువ్వు నువ్వు ఆడబోయి కూర్చున్నావు అసలు అది ఏదేదో చెప్తున్నారు వాళ్ళు విశ్వాసులే మళ్ళీ సేవకులే మళ్ళీ చూడండి పరిస్థితులు అట్లా అట్లా ఉన్నాయి అక్కడ అంత భయంకర పరిస్థితులు అక్కడ ఉన్నాయి కానీ నాకు మాకు దేవుని స్వరం వినిపిస్తుంది భయపడుకో నమ్మిక మాత్రం మంచిది భయపడుకో నమ్మిక మాత్రం ఇదే స్వరం నాకు అనిపిస్తుంది పొద్దున్నే ఎర్లీ వాకింగ్ చేసినా దేవుడు అదే మాట్లాడాడు నాతోటి తర్వాత చంద్రశేఖర వాకింగ్ చెప్పినప్పుడు అదే చెప్పాడు అన్న కూడా ఆ రోజు వాక్ మార్నింగ్ పేర్లు అందరూ వాక్యం చూస్తాం చిన్న పాటలు చిన్న ప్రేరు ఉంటుంది సాయంత్రం అదే వాక్యం వచ్చింది నేనైతే నాకు ఏ అనుకున్నాను అదే ప్రకారంగా దేవుడు కార్యం చేసింది కానీ నేనైతే చలించలే నాకు ధైర్యం అన్నట్టు ఏం కాదని అప్పటికి మా వాళ్ళు చెప్తానున్నావు ఏం కాదు ధైర్యం నేను సాయంత్రం వరకు వచ్చేస్తాను సాయంత్రం కాదు నువ్వు గా నువ్వు వచ్చేయాలి ఏది పట్టుకుంటే అక్కడ బస్సెస్ అడిగి అక్కడ అని చెప్పి ఒకటే ఫోర్స్ చేస్తా వేస్తూ ఉంటాయి నాకు మటుకు ఏంటంటే నాకేం భయం అని పీలే నాకేం భయం అనిపిలే అక్కడ ఉన్నా అని చెప్పి నాకేం అనిపిల ఎందుకంటే తర్వాత మాట్లాడిన తర్వాత చెప్పిన ఏం కాదు నువ్వు మామూలుగా సర్జరీ అని చెప్పి అన్నారు కదా నేను సండే వరకు వచ్చాను సండే కాదు ఇమ్మీడియంట్గా రమ్మని వీళ్ళు నీకు అసలు చేయబుట్టినట్లేదు అది అని చెప్పి నువ్వు అది ఎంత సీరియస్గా ఉంటు అక్కడ ఉన్నావు ఎట్లా నీకు ఎట్లా ఉండ బుద్ధి కాతున్నావు అది అని చెప్పి ఏదోదో చెప్తా ఉన్నారు నేను అన్నా ఏం కాదు ధైర్యంగా ఉండండి ప్రార్థన చేద్దాం దేవుడి కార్యం చేస్తారు నేను వస్తాను రాకుండా ఉండను మీరు చెప్పేసి వాళ్ళు చెప్తే తర్వాత అన్న మాట్లాడిండు తర్వాత అప్పుడు వాళ్ళు గమ్మున ఉన్నారు తర్వాత తర్వాత ఇంకా ఫీల్డ్కి వెళ్ళిపోయింది మేము ప్రార్థి పోయి ప్రార్థన సేవకి వెళ్ళిపోయాను సేవకి వెళ్ళిపోయిన మళ్ళీ సాయంత్రం మళ్ళీ రిపోర్ట్ వచ్చిందంట న్యూరియాలజీ న్యూరియాలజీస్ డాక్టర్ చేసి ఇక మొత్తం ఇలా గాబర గాబర చేసిపోయినట్టు మళ్ళీ అప్పుడు కూడా నేను చెప్పిన ఏం కాదు ఈ నైట్ నేను బయలుదేరి టెన్షన్ పడబోక మళ్ళీ మా వారి ఫోన్ చేసింది ఫోన్ చేసి భయంకరంగా ఏడుస్తున్నారు అంత డిస్టర్బ్ డిస్టర్బ్ కానీ ఒక్కొరు ఒక్కవారు ఫోన్ చేసి ఒక్కోరు ఇది వస్తున్నాడు చెప్తుంటే నాకు మాత్రం నాకు అనిపించింది నాకు అదే వాక్యం గ్యాప్ కనిపించింది ఇప్పుడు చదివిన వాక్యం అదే గ్యాప్ కనిపొచ్చింది ఖచ్చితంగా ప్రభు కార్యం చేస్తాడు ఎలాంటి గాని కాదని చెప్పి దేవుడు కార్యం చేసింది తర్వాత నేను చెప్పిన చెప్తే వాళ్ళు ఇక ఫోర్స్ ఇప్పుడు ఈ వాక్యం నా జీవితంలో నెరవేరింది ఎందుకంటే ఆ శతాబ్ సమాధి మంది అధికారి దగ్గరికి వచ్చి అయ్యా నీ కుమార్తె చనిపోయింది ఇక నువ్వు ఎందుకు బోధకుల దగ్గర ఉన్నావు ఇంకెందుకు ఆయన అంటిపెట్టుకోను వచ్చేసే ఇంకా అవసరం లేదు ఇంకా అని చెప్పని అన్నట్టుగా అనిపించింది కానీ ఏ స్పాడు అక్కడ ఆ మాట విని భయపడకు నమ్మిక మాత్రం ఉంచి ఆ వాక్య నా జీవితంలో నెరవేర్చింది నాకు అదే విశ్వాసం నువ్వు అంత దేము ఏదో మాట్లాడు కాదు ఏం కాదు దేవుడి కార్యం చేసింది నాకు తెలుసు ఆయన నమ్మ దగ్గర ప్రార్థన చేసిండ్రు దేవుడు బయట వండర్స్ దేవుడు జరిగించి తర్వాత ఇక హైదరాబాద్ ఆ రోజు నైట్ బయలుదేరి పొద్దున ఇక మార్నింగ్ పచ్చరి ఉండే సండే రోజు తర్వాత అందరూ ఉండి సరే వెళ్ళిపో మీరు వెళ్ళండి బ్రదర్ అని చెప్పాను సార్ ఆ రోజు నైట్ బయలుదేరి మార్నింగ్ పొద్దున్నదిగానే హాస్పిటల్కి పోతే వాళ్ళు అంటున్నారు అప్పటికి మీరైనా ఫాదర్ అంటాము నేను ఫాదర్ మీరు ఇంత ఎందుకంటే ఇంత నిర్లక్ష్యంగా ఉన్నారు మీరు అది అని చెప్పి ఏం చెప్పండి అంటే సివియర్ చాలా సివియర్ అబ్బాయి చాలా సీరియస్ ఉంది మీరు ఖచ్చితంగా సర్జరీ చేయాలా అని చెప్పండి ఏదో చెప్తున్నారు నేనండి సార్ మేము సార్ చెదురుగానులే కొంచెం అమౌంట్ చూసుకోవాలి సార్ అది అని చెప్పి అని నేను చెప్తే లేదు మీకు ఫైవ్ మినిట్స్ టైం ఇస్తుంది మీడియం చెప్పాలని చెప్పి బెదిరిస్తున్నారు నాకు అనిపిస్తుంది వాళ్ళు దురాత్మ దయ్య నాకు అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు బలంతం చేస్తారు అన్నట్టు నాకు తెలుసు అబ్బాయి కండిషన్స్ కూడా నాకు అర్థమైపోయింది పొద్దున భావం చూస్తే భయంకరంగా వాపు ఉండే పోయి చేయి ప్రార్థన చేసిన ప్రార్థన చేసి కానీ వచ్చేసి ప్రార్థన చేస్తూనే ఉన్నా సాయంత్రం చాలా వరకు వాపు తగ్గిపోయింది ముఖంలో కొంచెం వాపు తగ్గిపోయి కన్ను కొంచెం లైట్ గా ఓపెన్ అవుతుంది తర్వాత నార్మల్ రేంజ్ కి వచ్చింది అయితే వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే సాయంత్రం వరకు నాకు చెప్పాలి లేకుండా డిశ్చార్జ్ కమ్మని చెప్పి అన్నారు అనేసరికి నేను డాక్టర్ కూడా అదే అన్నాడు సరే సార్ మేము ఇంత అమౌంట్ మేము పెట్టుకోలేము సార్ మేము మేము వెళ్ళిపోతాం సార్ అని చెప్పి డిశ్చార్జ్ చేయాలంటే ఓకే పర్లేదని చెప్పి డిశ్చార్జ్ చేసి ఇక పంపించింది తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఆ రెండు రోజులు వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు వాళ్ళు అదే కంకణం కట్టుకున్నారు తిండి కూడా పెట్టలే అబ్బాయికి పెట్టండి తిండి కూడా పెట్టని లేదు పెట్టకుండా వాపు కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వకుండా వాపుకి మొత్తం వాపుకి ఆ చిన్న చిన్న ర్యాషెస్ క్రాచెస్ అయినాయి బాడీకి వాటికి ఏం ట్రీట్మెంట్ చేయకుండా అట్లనే పెట్టి పెట్టిన వాళ్ళు సర్జరీ చేయండి మొఖం అటు కానీ ఆ రోజు ప్రార్థన చేయడం దేవుడు కార్యం చేసింది తగ్గిపోయింది సాయంత్రానికి వాపు చాలా వరకు తగ్గిపోయింది తర్వాత డిశ్చార్జ్ చేసుకున్న తర్వాత అన్నకు ఫోన్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ పోయిన తర్వాత నైట్ పొద్దున్న నిమిషికి అక్కడ పోయి ఒకసారి చూపిపోయారు ఒకవేళ అవసరం అంటే చూద్దాము చెప్పి ఇక డిశ్చార్జ్ అయిపోయాడు అబ్బాయిదారు అని చెప్పంటే డిశ్చార్జ్ చేసిన డిశ్చార్జ్ చేసేలా మళ్ళీ మా మా తడుగుడు ఉన్నాడు ఒక ఆయన ఆయన రూపంగా మళ్ళీ శోధన ఇంటి ఇప్పుడు ఇంటికి తెలిసిపోతే ఏమైపోతుంది నైట్ పట్టి ఏమన్నా అయితే చెప్పి ఒకటే మన నన్ను ట్యాచ్ఛర్ ఏం కాదు బ్రదర్ ఏం కాదు నేను ఆయనతో మాట్లాడాను రేపు వద్దుకెళ్ళిపోతాం మనం ఈ నైట్ కూడా ఏం కదా అబ్బాయికి ఏం కదా బాగానే లేదు మళ్ళీ ఫోన్ చేసుకో అనుకో ఫోన్ చేసుకుని ఒకటే మనం ఫోన్ చేస్తే మళ్ళీ అన్నకు ఫోన్ చేసినాను అన్న ఇట్లా ఇట్లా అంటే ఏం కాదు భయపడతాన దగ్గరని చెప్పని నన్ను లేదు భయం కాదన్నా అని చెప్పంటే ఏం కాదు దగ్గర నువ్వు దాగి నువ్వు డిశ్చార్జ్ చేసి ఇంటికి నిమ్మలంగా రేపు మార్నింగ్ పోయి ఓపీ రాపిచ్చేసి అక్కడ పోయి నేను డాక్టర్స్ తోనని చెప్పాను ఇంకా చూడండి అక్కడ కూడా ఒక శోధన నాకు ఎంటాడింది అనంట అంటే మన విశ్వాసము ఒక దశలో ఎట్టుండదంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అదే అంటాడు అన్న ఇప్పుడు మన సర్వ ఏం జరిగినా కూడా మీరు దేని విషయం భయపడదారా అనంటే నాకు అప్రథమైంది అంటి సరౌండర్ ఏమన్నా జరగచ్చు అనట్టు మొదట వచ్చింది కరెక్ట్ దేవుడు మాట్లాడింది కరెక్ట్ అనట్టు ఆయన మాట్లాడే శాసనం కాబట్టి సరండర్స్ లో ఏ రూపంగా నేను నీ మీదకి వస్తాయి అయినాగా నువ్వు అట్ అన్ని అది అక్షరాలు నెరవేరింది అక్కడ చూడండి మనుషుల ద్వారా అట్లా వస్తాను చూద్దాం మన విశ్వాసాన్ని కొట్టడానికి ఫోన్ నువ్వు చేయి చేయి ఫోన్ చేయి అడ్మిట్ అవుదంటే నేను ఇప్పుడు ఏం అవసరం లేదు ఇప్పుడు ఇలా డాక్టర్స్ అండగా పెద్ద డాక్టర్స్ ఏమండ్రు ఎమర్జెన్సీ కింద పోతుంది రేపు పొద్దున్న పోతే డైరెక్ట్ ఒకవేళ అడ్మిట్ చేయమని చేసేద్దాం అన్ని ప్రిపేర్ వెళ్ళిపోదాం అని చెప్పానంటే ఇక నేను చెప్పకం చెప్పాను వాళ్ళు ఫోన్ చేయడం చెప్పిన తర్వాత ఫోన్ చేస్తారు మా ఇంటికి ఫోన్ చేస్తే నువ్వు ఇంటికి తీసుకొస్తున్నావు అసలు దీన్ని ఏమనుకుంటున్నావు ఆ పిల్లవాడు అది ఇదని చెప్పానండి ఏం కాదు ఇంటికి వస్తున్నావు నువ్వు నువ్వు టెన్షన్ తీసుకోక నేను వస్తాను ఇంటికి డిసార్డ్ అవుతున్నావు నువ్వు ఏం వాళ్ళు ఏం మాట్లా నేను వస్తాను ఇంటికి నువ్వు నిమ్మలంగా ఉండని చెప్పేసి ఇంకా మా భార్య ఫోన్ చేస్తే ఏమని ఇష్టం నువ్వేమని అన్ని ఇనే మాట్లాడుతావు అది ఇదని ఏం కాదు మా సడుగుడు వాళ్ళకి కూడా చెప్పింది ఏం కాదు ఈ నైట్ ఇంటి కాడు ఉంటాడు పొద్దున్న మార్నింగ్ నేను వెళ్ళిపోతా ఓపీ రాస్తా మీరు త్వరగా తీసుకుని వచ్చిచ్చానని చెప్పి చెప్పేసి ధైర్యం చెప్పేసి అప్పుడు అన్నకు ఫోన్ చేస్తే ఏం ఏమేం పరుచుకోబోయే ఏం భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఇంటికి వచ్చేసి చేసిన ఇంటికి కూడా ట్యాబ్లెట్ కొన్ని ఇచ్చిన ఏ చేసినా మార్నింగ్ లేసి నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళిపోయింది పొద్దున పోగానే దేవుడి గొప్ప కార్యం అక్కడ ఏమైందంటే కొంచెం లేట్ అయింది అక్కడ ఎట్లా మా పేరు మీద ఉన్న ఓపీ ఇంకొక తీసుకెళ్ళింది అక్కడ ఇది అటు అయింది అటు ఇది అటైంది మా పేరు వస్తుందని చెప్పి ఓపీ తీసుకోకపోతే మా పేరు ఎక్కడ అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉండే డిస్ట్రక్షన్ ఉండే కొంచెం ప్రాబ్లం ఉండే కానీ దేవుడి దాన్ని కూడా సరి చేసింది ఆయన వల్ల తర్వాత ఇంకా అన్న ఫోన్ చేస్తే అన్న ఒక డాక్టర్ ఫోన్ చేసిండు ఆ డాక్టర్ ఇద్దరు స్టూడెంట్స్ ని పంపించిండు పంపిస్తే వాళ్ళు వచ్చి అన్ని సెటరేట్ చేసి వెళ్ళిపోయిండు తర్వాత ఆయన రమేష్ డాక్టర్ తర్వాత ఆయన అన్నకు ఫోన్ చేస్తే ఇంకా ఆయన వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తే అంత సెట్ అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు ఓపీ చూస్తే ఆయన చూసిండు ఎప్పుడైందంటే సార్ సాటర్డే రోజు మార్నింగ్ సార్ తెల్లవారు జనట్లే అయింది సార్ అని చెప్పండి సార్ అని చెప్పేసి ఇంకా అన్ని చూసిండు ఆ టెస్ట్ ఎంఆర్ఐ అవసరం లేకుండా అని అన్నారు అయితే చేపించాను సార్ అని చెప్పండి సార్ సిటీ స్కాన్ తీసి అన్ని చూసిన తర్వాత ఇంకా లోపల తీసిపోయి ఇంకొక డాక్టర్ ఉంది ఆయన చూపిస్తే ఆయన ఏమన్నాడు చిన్నగా ఇట్లా బెండ్ చిన్నగా బెండ్ లాగా అంత సివియర్ కాదు అంత ప్రాబ్లం లేదు కాదు వాపు తగ్గి ఇప్పుడు మీకైతే లెవెల్ ఉన్నట్టు కనిపిస్తుంది వాపు ఉంది మరి వాపు తగ్గినాక ఒకవేళ ఈ సైడ్ ఏమైనా కొడు సొట్ట బొట్ట చిన్న గట్ట అనిపిస్తే అప్పుడు సర్జరీ చేసుకోండి మీకు అవసరం అనుకుంటే ప్రాబ్లం లేదనుకుంటే కాబట్టి ఇప్పుడైతే ఏం ప్రాబ్లం సర్జరీ కూడా అవసరం లేదు అంత బానే ఉంది నో ప్రాబ్లం ఏం మెడిసిన్ ఒక వన్ మంత్ మెడిసిన్ వాడుకోండి అంత నార్మల్ అయిపోద్ది ఏమన్నా పిడుచు అలాంటిది ఏమైనా వచ్చిందా అని చెప్పి వామిటింగ్స్ అలా అంటే వామిటింగ్స్ ఏం లేదు సార్ కూడా ఏం లేదు బాగానే ఉన్నాడు సార్ మంచిగా మాట్లాడుతున్నాను కొంచెం తలనొక్కున్నాడు సార్ అంటే సరే అని చెప్పి ఒక వన్ మంత్ మెడిసిన్ రాసిచ్చిండు తర్వాత హై అవి టోటల్ గా అప్పుడు మూసినట్టు ఉండే అప్పుడు స్టార్టింగ్ లో కానీ ఇందాక బాగా ఓపెన్ అయింది చూసి చూసి ఇక్కడ చెక్ చేసి ఈ ఎన్ని అని చెప్పి చెక్ చేసేవాళ్ళు ఈ కన్ను మూసి ఈ కన్నుని చెక్ చేసిండు ఏది వాపుకున్న కన్నుని అన్ని చూపించిన అయ్యి అంతా అక్కడక్కడ తల తలకడ కొంచెం స్క్రాచ్ ఎట్లా పడింది అవన్నీ చూసినాక అంత పర్లేదండి ఇక సార్ అడ్మిట్ చేసుకుంటారు సార్ అంటే లేదా అడ్మిట్ అవసరం లేదని చెప్పి నేను రెండు సార్లు అడిగాను ఎందుకంటే వీళ్ళ ఫోర్స్ ఎక్కువ ఉంది చేయకుండా తీసుకొచ్చానండి అయితే అవసరం లేదు కదా అడ్మిట్ చేయం అవసరం లేదు మందులు పడితే సరిపోతుంది ఏం ప్రాబ్లం లేదు వన్ మంత్ తర్వాత ఒకసారి వచ్చి చూపించుకోండి చెప్పని చెప్పింది చూడండి దేవుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంది అసలు పరిగెత్తిచ్చారు మమ్మల్ని అయితే నేను వచ్చినా కూడా చాలా బలంతో పెట్టిండు మా ఫ్రెజర్ పెడిసారు వాళ్ళు నాకు ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ చేసి మొత్తం గాబర గాబర్ చేసి పాడేసారు మొత్తం ఎట్టి ఆ సమాజ మందిరపు అధికారి వచ్చి వాళ్ళని అనిపించింది నాకు ఆ వాక్య నాకు గ్యాప్ అంటే నేను అంత గొప్ప ఉన్న నేను చెప్తాను కానీ ఆ వాక్య మా జీవితంలో నెరవేరింది దుష్టుడి మీద దేవుడు మాకు విజయం గొప్ప అద్భుత అది మైటీ వండర్స్ ఇది మనుషులకు అసాధ్యమే కానీ ప్రభుకు సమస్తం సాధ్యం ఇది ప్రభులే కలిగింది అందరూ ప్రార్థన చేసిండ్రు గ్రూపు ట్రైబల్ బెల్ట్స్ టీము ఆ పక్క లోకల్ పాస్టర్స్ వాళ్ళ సంఘాలు అందరూ తీసుకొని చాలా బాధపడి వాళ్ళు కూడా కానీ ప్రార్థన దేవుడు కార్యం చేసుకొచ్చి ఎలాంటి హాని కాకుండా దేవుడు బిడ్డను కాలుకి కానికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా దేవుడు కార్యం చేసినా ఆ ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేసినావు ఆ పిల్లలు కూడా బాగానే ఉన్నారు వాళ్ళు కూడా మంచిగా ఉండని తెలిసింది నిన్ననే తెలిసింది నాకు అంత బాగానే ఉందండి నేమే కూడా బాగానే ఉంది ఇప్పుడు ఇందాకే రిమ్స్ కళ్ళి ఇంటికి ఇంటికి వచ్చేసి మందులు రాపించుకొని ఇంకా ఇంటికి వచ్చేసినావు ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ శోధన నువ్వు తీసుకొచ్చినవ్వు నువ్వు అన్ని డాక్టర్ అయిపోదని చెప్పాను లెక్ట్ చెప్పినా ఇది ఏం కాదు ధైర్యం ఉండండి అని చెప్పి గట్టిగా చెప్పేసరికి అప్పుడు నోరు మూసుకున్నారు అంట చూడండి ఎందుకంటే ఇవన్నీ మనకి వెంటాడుతామంటే అన్నట్టు కాబట్టి అందుకు విశ్వాసమే చాలా విషయం నాకు అనిపించింది అన్న చెప్తుండే కదా విశ్వాసం వేరు విశ్వాసం వరం వేరు కానీ వరం కావాలని ప్రయాసపడాల నాకు కూడా అదే ప్రయాసం అదే ఆశ అంటే మన విశ్వాసం ఇంకా పరిపూర్ణంగా చెందాలా ఇంకా చెందలేదు అనిపించింది నాకు కానీ ఇంకా చెందాలా అప్పటిది వరంలాగా మారుతుంది అన్నట్టు కానీ దేవుడు నాకు ముందే చూపించిన ఆ రోజు ఈ ఇది ఇది జరగక ముందు తెల్లవారుజామున మేము ఫస్ట్ ట్రైబల్ బెట్ చేర్చుకున్న తర్వాత అది కాలోచినాకి జరిగింది తెల్లవారు ఫ్రైడే రోజు తెల్లవారుజామున అంటే బేసవారం రోజు నైట్ మేము బయలుదేరిం కదా సాయంత్రం అంటే తెల్లవారు శుక్రవారం రోజు తెల్లవారుజామున ఏం కాలోచిందంటే సుమార్తకి వెళ్తున్నప్పుడు ఒక భయంకరమైన సర్పం నన్ను వెంటబడింది వెంటబడి నన్ను కరోనా చూసే నన్ను ఏం చేయలేకపోయింది అది నేను వెళ్ళిపోయిన అక్కడి నుంచి తర్వాత ఒక ఎవరో ఒక బాబు ఆ పేరు అది తెలీదు ఎవరో ముక్కు ముఖం వాళ్ళ ఫేస్ కూడా నాకు చూడలేదు చేస్తే ఒక వాళ్ళు ఆ సర్పం పోయి ఆ పిల్ల ఆ పిల్లవాడిని కరిసింది కరిస్తే ఇక పిల్లవాడు చచ్చిపోయింది చచ్చిపోయాడు అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు ఆ పిల్లోడు భయంకరంగా ఏడుస్తూ నాకు ఆ ఏడుపులు వినిపించింది ఇనిపించి నేను వెనకపోతే అంటే మా కొడుకు ఎట్లా చనిపోయింది అయ్యా ఆ పిల్లవాడు చనిపోలేదమ్మా బతికేవాడు మీరు భయపడవాకండి ఏం కాదు దేవుడు బాగా చేస్తాను చెప్పి ఆ పిల్లవాడు ప్రార్థన చేసి వాళ్ళకి ధైర్యం చెప్పేసి నేను వచ్చేసి వచ్చినా కంచి మళ్ళీ ఇంకొక అట్నే కొద్ది ముందుకు వచ్చినాక మళ్ళీ సందర్శకలిచింది కలిసి ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళిపోయింది అట్లా అట్లా కలబడింది ఆ కలబడిన రెండు నెక్స్ట్ డే మార్నింగ్ ఇది జరిగింది కానీ దేవుడు నేను ప్రార్థన చేసిన ప్రభావ శోధన ఎవరికి అది కొట్టివే పడాలి ఆ బిడ్డ ఎవరికి వెళ్ళి ఎవరు కానీ నాకు ఎలాంటి ఆ బిడ్డకి జరగొద్దు ఆ కుటుంబానికి ఎలాంటి జరగొద్దు అని ప్రార్థన చేసిన దేవుడు ఆ శోధన కొట్టివేసి కాబట్టి నిన్న నిన్న ప్రార్థించేటప్పుడు అన్న నాకు కూడా మొన్న ఇట్లా కాలశి ఆ కాలం మీదే బెదరని చెప్పి అన్న ఇదే రకాలని చెప్పాను కానీ దేవుడు ఆ దుష్టుని నన్ను ఏం వాడు కుటుంబ మీద పడింది వాడు ఆ రీతికి కొట్టేడు దుష్టుడు కాబట్టి మనల్ని ఏం చేయలేడు వాడు కానీ మన కుటుంబమే కొడతాడు అందుకు మన కుటుంబాన్ని కూడా మనం ప్రభువులో సంపూర్ణంగా నడిపించుకోవాలని బాగా అప్పుడు అర్థమైంది ఎందుకంటే మన బలహీనత అక్కడే కదా కాబట్టి మన మనల్ని ఏం చేయలేడు వాడు కానీ మన బలహీనతల మీద కొడతాడు వాడు అప్పుడు మనం మన విశ్వాసంలో స్ట్రగుల్ అయిపోయి దేవునికి దూరం అయిపోవటం అవిశ్వాసం లాగా అట్లా భయంకరంగా వాడు దిగదారుతు అన్నట్టు కాబట్టి ఈ ఈ లెసన్ ఇది ఒక లెసన్ అని నేను అనుకుంటున్నాను కొన్ని మిస్టేక్స్ కూడా నేను చేసిన హెల్త్ విషయంలో కొన్ని చేయాల్సిన నేను కొన్ని మిస్టేక్ చేసిన ఇదొక లెసన్ అని నేను నమ్ముతున్నా దేవుడు ఈరి ఇచ్చింది నాకు కానీ దేవుడు ఎలాంటి హాని జరగకుండా ఎలాంటి స్ట్రగ్లింగ్ పైసలు విషయంలో కానీ ఎలాంటి ట్రబుల్స్ లేకుండా సమస్తం ఆయన సమకూర్చి మన వాక్యం ఇప్పుడు గ్యాప్ కనుక ఆయన ప్రేమించే వారికి ఆయన ఆయన సంకల్పం చెప్పుకున్నా పిలవబడిన వారికి అందరికీ మేలు కలుగుటై సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమని ఉంది వాక్యం అంటే జరగ జరగబోతుందని చెప్పలేదు జరుగుతున్న వాళ్ళని అంటే ఆల్రెడీ జరుగుతూనే కాబట్టి దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేసిండోధం నుంచి మా కుమారుడు దేవుడు కాపాడిండు దేవుడు మా జీవితంలో గొప్ప కార్యం చేసిండు కుటుంబాల విషయంలో కానీ పది విషయంలో సైతాన్ని ఒకసారి రెండు సార్లు సంపాదన చేసి రెండు మేజర్ యాక్సిడెంట్ కానీ దాని నుంచి దేవుడు నన్ను కాపాడి కానీ ఆయన కాపాడుకుంటూ వస్తూనే ఉన్నాడు కానీ ఇంతకాలం వరకు ప్రభు కాపాడు గొప్ప కార్యం దేవుడు ఆ జీవితంలో చేసిండు కుటుంబ జీవితంలో ఆ ట్రైబల్ వెళ్తున్నప్పుడు ఎంతో భయంకరమైన శోధన కానీ దాని నుంచి దేవుడు విడుదల ఎందుకంటే వాడు భయంకరంగా ఎందుకంటే మనం వాడు రాజ్యాన్ని కోలబడుతున్నాం కాబట్టి వాడు మన మీద అటాక్ చేస్తున్నాడు ఎందుకంటే వాడు ఇంతకాలం వాడు మన మాములుగా ఉన్నటు మనకి ఎలాంటి శోధన రాలే ఎప్పుడైతే మనం వాటి ప్రాణంలో సేవలు పోతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటానండి ఎందుకంటే వాడు రాజ్యాన్ని కూలిపోతుండే చూడండి కాబట్టి అందుకే మనం ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలా ముఖ్యంగా కుటుంబం విషయంలో కూడా పిల్లల్ని కూడా రక్షణ నడిపించుకోవాలా ఒకవేళ రక్షణ పొందింది ఈయనడు రక్షణ పొందలేను ఇంకా తీసుకోమంటే తీసుకోవాలి ఇంకా తీసుకుంటాడు ఖచ్చితంగా కానీ ఇది ఒక లెసన్ అతను కూడా కాబట్టి నాకు ఒక లెసన్ నువ్వు నెక్స్ట్ టైం నువ్వు జాగ్రత్తగా ఉండాలని అన్ని విధాలుగా దేవుడు మాకు ఒక గుణపాఠం ఒక హెచ్చరిక ఆయన కృప మా మీద సమృద్ధిగానేది ఒక విధానం అన్ని విధాలుగా ప్రభు చూపించింది కాబట్టి నా నా మా చేత దేవుడు గొప్ప కానీ వేసిన హాస్పిటల్ విషయంలో వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పి ఎంతో బలం మూడు లక్షల దాకా ఖర్చు అవుతుందని చెప్పి ఉంటారు మా వాళ్ళందరూ లక్షలు ఎక్కడ దేవాలి డబ్బులు కానీ ఆర్థికంగా నేను కోలుకునే టైంకి ఏదో ఒక ఏదో ఉంటుంది కానీ నాకు ఏదన్నా ముందే జరగబోతుంటే ఆల్రెడీ దేవుడు ముందే దాన్ని సమకూర్చి పెడతా ఉంటాడు ఆ టయానికి ఏదో కానీ ఎంతో భయంకరమైన శోధన శ్యామలు అయినా కానీ ప్రభు సహాయకుడు ఆయన నమ్మదగిన వాడు నమ్మిక మాత్రం ఉంచు భయపడకు ఆ మాట నమ్మవద్దంటే ఏ మాట దృష్టి నుంచి వచ్చే మాట అది భయం కలిగిస్తుంది కాబట్టి ఆయన మాట నమ్మదగింది మన ప్రభు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ప్రత్యక్షంలో మనల్ని కాపాడుతూనే ఉంటాడు మా జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసిండు మా బాబు విషయంలో దేవుడు అద్భుతం చేసిండు ఎలాంటి హాని జరగలే ప్రార్థన చేసిన ప్రభా ఆ బెండైన బోన్స్ చక్కగా కావాలా ఏసు క్రీస్తు నామంలో ఖచ్చితంగా అవుతుంది విశ్వాసం ఉంది దేవుడు చేస్తాడు అట్టు ఆ రీతిగా ఎందుకంటే దేవుడు మనకు అధికారం ఇచ్చింది ఎందుకంటే వాటన్నిటితో మనం మాట్లాడాలని ఎన్నో సత్యం దేవుడు మనకు బయలుపరిచారు అవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం సంపూర్ణ స్థితికి మనం వెళ్ళాలి దేవుడు మా జీవితంలో ఎన్నో అద్భుత కార్యం కుటుంబం అంతా సంతోషంగా ఉంది మనక అందరూ భయం పని ఉండే ఇంటికి తీసుకొస్తే ఇంకా భయపడిపోయాడు ఇంటికి తీసుకొచ్చి ఆసుపత్రి తీసుకోకున్నాను ఇప్పుడు అంత భయం అంతా పోయినంత నార్మల్గా ఉన్నారు అంత మంచిగా సంతోషంగా ఉన్నారు బంధువులు ఇచ్చారు సూచనలు అంత ఉన్నారు అంత ఇదంతా ప్రభు కృప ఆయన దయ ఆయన ప్రేమ ఆయన ఆయన క్రేసు సమృద్ధిగా మా కుటుంబ పైన నా పైన ఉందని అయితే సంపూర్ణ నమ్ముతున్నావు నా జీవితంలో దేవుడు ఎందుకు గొప్ప కార్యాలు చేసిండు ఆర్థికంగా కూడా దేవుడు కార్యం చేసింది ప్రతి విషయంలో మా బాబు విష్ణుని దేవుడు గొప్ప కార్యం చేసింది ఇలా నువ్వు ఎందుకు నువ్వు పోయినప్పుడు జరుగుతుందని చెప్పాలి కానీ నాకు అప్పుడు అనిపించింది ఇది జరిగి ఇది అది అది నేను అప్పుడే కరెక్ట్ గా ఉన్నాను ఎందుకంటే ఆయన సేవలు పోతుంటే మనకి ఇవన్నీ శ్రమలు ఆయన కానీ ఆయన కోసం శ్రమలు అనిపించాలి కదా నేనే గొప్పగా శ్రమలు అనిపించలే కానీ ఆయన మహిమ నిమిత్తం అంతకుముందే ఒక వాక్యం చెప్పిన నేను నేను ఎప్పుడు బలహీన నేను అప్పుడే బలవంతున్నాను ఒక ఇంట్లో వాక్యం చెప్పిన ఆన్లైన్లో కానీ ఆ వాక్యాలు కూడా నన్ను జ్ఞాపకానికి వచ్చింది అంటే ఆ వాక్యం మనకి జ్ఞాపకానికి వస్తున్నప్పుడు నేను చెప్పిన వాక్యము ఆ వాక్యము నాకు కూడా కదా కాబట్టి నేను ఎప్పుడు బలహీన అప్పుడే బలవంత ఇబ్బందులను శ్రమలు అనేట్టు నేను సంతోషిస్తాను నేనైతే ఆ బస్ ఎక్కినప్పుడు కూడా సంతోషంతో వర్షిప్ చేసుకుంటూ పాఠాలు పాడుకుంటూ వచ్చింది ఆనందిస్తుంటూ వచ్చింది నాకు ఏం కాదని ఎందుకంటే ఖచ్చితంగా మనం పోవాలి కదా మనం పోవాలి కానీ నాకైతే ఆ రోజు పోవటానికి తెల్లవారు నేను భోజనం చేసింది లేదు అక్కడ కానీ ఖచ్చితంగా పోవాల కదని చెప్పి అందరూ తీర్మానించుకొని వెళ్ళు రవి అని చెప్పి పంపించింది అందరూ ప్రార్థన చేసిండు దేవుడు మై మెరకల్ చేసి అద్భుతం చేసిండు సైతంతో సిగ్గు కలిగింది ఈసు క్రీస్తు పరిశుద్ధ నామకి సమస్త ఘనత మహిమ కలుగునుక హేవుడికి చిన్న వాక్యము సాక్ష్యం దీవించిన వదనాలు అయినా ఇస్రాయిల్ లో గొప్ప దేవ మీకే కృతజ్ఞతలు వేసాయ్యా ఈ విధంగా చింతకు మనల్ని కాచు కాపాడదే మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రభా గత మూడు దినాలు ప్రభ ఛత్తీస్గఢ్ ప్రాంతము ఆ యొక్క ప్రాంతము ఆ యొక్క ముఖ్యంగా చింతూరు ప్రాంతము అనేకమైన గ్రామాలు తల్లి నీళ్ళలో మునిగిపోయిన గ్రామాలు ఆ ప్రాంతాలంతా మీరు మాకు తిప్పి చూపించారు ఎంత భయంకరమైన స్థలాలు ప్రభావి మనుషులు తలుపులు వేసుకొని తలాలు వేసుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయారు రెండులో ఓ ప్రభావం ఎప్పుడు తిరిగి వస్తారు అది గవర్నమెంట్ క్లీనింగ్ చేయలేని స్థితిలో ఉంది ఎంకరేజ్ చేస్తాక న్యాయంగా ప్రభావ పరిస్థితులు ఊహించరాని రీతి ఉన్నాయి ప్రభావ కానీ హైదరాబాద్ లో మాకు మంచి గర్భాలు అనుకరించారు ఎంతో మంచి వాతావరణం అనుకరించి తండ్రి ఓ ప్రభా ఎటువంటి కష్టం లేకుండా కాపాడుకుంటూ తీసుకొచ్చినారు మీకు ఎంతో వదనాలు ప్రభా కానీ నేను ఆ ప్రాంతం చేసినప్పుడు ప్రభా బిడలకి ఆహారం మీద తినడానికి బట్టలు లేవు ఒకటే బట్టలు ఒంటి మీద నుండి బట్టలు ఇంట్లోని ప్రతి వస్తువు వాష్ అవుట్ అయిపోయినాయి నీళ్ళకి ప్రభా కానీ కేవలం బ్రతికింది వాళ్ళ జీవితాలు అయినా ప్రభా అది ఊహించుకుంటూ మాకు ఊళ్ళు చెల్దరిస్తుంది ప్రభా కానీ మతపరమైన క్రైస్తవ జీవితం ఏషావులాగా సుఖాన్ని అనువిస్తూ మూడు పుట్టల ఆహారం పొందగలుగుతున్నారు ప్రభా కానీ ఆ ఫ్లడ్ విక్టిమ్స్ కి ఒక్క పుట్ట కూడా ఆహారం దొరుకుతలేదు నైనా అది ఊహిస్తే మాకు ఎంతగానో బాధకరం అనిపించింది ప్రభా కానీ ప్రభా మీరైతే అండి మమ్మల్ని నడిపించినారు వారి బాధని అర్థం చేసుకొని గ్రహించలేక ఆ యొక్క ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లో బట్టల డిస్ట్రిబ్యూషన్ లో మందుల డిస్ట్రిబ్యూషన్ మీరే ఎంతో విశ్వాసత కలిగి సహాయపడినందుకు మీకు ఎంతో పొందారు ప్రభా ఎవరు డబ్బులు డొనేట్ చేయరు ప్రభా క్రైస్తవులు ఎవ్వరు ఏ వస్తువులు ఇవ్వరినైనా కానీ మీరు మాకు ఆ ఇతరుల బాబులు కూడా ఆలోచించాలా అన్న వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చినారు ప్రభా ఎంతమంది ఉంటుండగా ప్రభా ఒక్క తన్మల్ కానుకలు అర్పించలేని క్రైస్తవ జీవితం అన్యాయమైన జీవితం ప్రభా స్వార్థము ధనాపేక్ష బయట లేదు ప్రభా ఉంది చర్చి లోపల మరి అటువంటి స్థితిలో ప్రభా ఉండు మమ్మల్ని నడిపించినందుకు మీకు ఎంతో వదనలు ఎంతో అద్భుతరీగా ఎంతో జీవితంలో సంతోషాన్ని మీరు చూపించినారు ఆ దినం అది చూసినప్పుడు మాకు ఎక్కడ లేని ఆశ కడుపు నిండినంత అయింది ప్రభా కానీ ఆ స్థితి చూసినప్పుడు మేము ఎంతగా ఉపవాసం ఉండాలనో గ్రహించగలుగుతున్నాం తండ్రి మూడు పుట్టలు కాదు మేము తినాల్సింది రెండు పుట్టలే రెండు పుట్టలు కాదు ఒకటే పుట్ట తినాలా అన్న ఆసక్తి మాకు పురుతుంది ప్రభా సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము తిన్న ఈ యొక్క ఉపాసం ఆహారం అంతా వాళ్ళకు పంపించాలా అటువంటి జ్ఞానము అటువంటి ఆ స్థిరత్వము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఆ యొక్క జీవితం నుంచి మమ్మల్ని బయటకి తీసుకుంటా యాక జీవితంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాం అటు కృపను మాకు అందరు కనుకమని ప్రార్థిస్తున్నాం ఆ యొక్క నేహమియా గురించి ప్రార్థిస్తుండగా మీరు చేసినారు ఎంతో గొప్ప అద్భుతాలు ప్రభావ ఒకటి కాదు రెండు కాదు ఎన్నెన్నో అద్భుతాలు చేస్తున్నారు మోసం పడ మూసపోకుండా మీరు మమ్మల్ని ఎన్నిసార్లు మేము ప్రార్థించే తండ్రి ఎవడున మిమ్మల్ని మూసపరచకుండా చూచుకొనడి అన్నారు ప్రకృతి సహజంగా ఆత్మీయంగా మేము మోసపోకుండా మమ్మల్ని కాపాడినందుకు మీకు ఎంత పొందాలి ఇది మీ వల్లనే కలిగింది ప్రభావ ప్రవ్వ ఎక్కడ చూసిన దాని అపేక్ష ఎక్కడ చూసిన అక్రమం అనేకుల ప్రేమ చల్లారిపోయింది మనుషులన్నీ దోచుకోవాలనే ఉన్నది ప్రభావ ఈ లోకం కానీ ప్రవ్వ అటువంటి నుంచి వారి చేతిలో పడనీయకుండా మమ్మల్ని కాపాడుకుంటూ వస్తూ మాకు ముందుగానే ప్రతిదీ స్థితి నెరవేరి స్థిరపరిచి సమకూర్చి నడిపిస్తున్నందుకు మీకు ఎంతో వదనాలు ప్రభావ అయిక డాక్టర్ల గురించి మీకు ఎంతో వదనాలు తండ్రి రమేష్ గురించి ప్రార్థిస్తున్నాం అతను ఎంతగానో కే్రదర్స్ కి సిస్టర్స్ కి సహాయపడుతున్నాడు ప్రభా ఎంత మందికి బయట కూడా సహాయపడుతున్నాడు ప్రభా వాటిని బట్టి మీకు ఎంతో పదనాలైనా సహాయపడి మహిమనుందామని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకే సమస్త ఘనత మహిమ ప్రభులు చెల్లించుకుంటున్నాం ఈ దినమంతా మీ సాయం నడిపించి ప్రతి పనిలో విజయం నుంచి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏసు క్రీస్తు పరిశోధన అని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి సంపన్నుడ మహోన్నతుడ తండ్రి మహిమ స్వరీపగ దేవానికి ఎంతో వర్ణాలేసయ్య అన్నికీ కృతజ్ఞత ఆశ్వతులు గొప్ప దేవ నా తండ్రి ఈ దినవంతా మీరు మాకు సహాయకులు నడిపించినైనా ఈసయ ప్రతి పని మీద మా ఘన విజయం అనుగ్రించినారు ఇంకా హాస్పిటల్ విషయంలో మీరు కార్యం చేసినాం ప్రభ మరియు విశేషంగా ప్రభ నా తండ్రి ప్రాంతాల్లో ట్రైబల్ బిల్సా ప్రాంతాల్లో ప్రవ్వా ైనా విశేషంగా ప్రభావ మీరు వాడుకున్నారు ప్రభావ అనేకులకు ఆదరణకరంగా మీరు మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభావ బట్ అన్నిటిని బట్టి నీకు ఎంతో వందలు ఇస్తాయ్యా గొప్ప దేవా వాళ్ళ స్థితి ఎంతో భయంకరంగా ఉందో ప్రభావ మీరు గొప్ప దేవ అతన్ని ఎన్నో విధానాలు మాకు చూపించినారు అయినా మేము ఏది దగ్గర ఇంకా మీద టైట్ లో ఉండాలని చూపించినారు బట్ అన్నింటిని బట్టి నీకు ఎంతో వందాలు స గొప్ప దేవా చేసుకుంటున్న వాళ్ళందరికీ ప్రభావ మీ వాక్యాన్ని ప్రకటించాల అనేకులు బాగోగులు మేము చూసుకోవాలా ప్రభావ అయినా ఎస్ నా తన్ని మీరు చేసిన కార్యాలను బట్టి నీకు వందాలుసయ్యా ఒక డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రభావ అన్ని విషయంలో ప్రభావ నైనా మా వంతు ప్రవ మేము సహకరించినాం అయినా ఎందుకంటే మేము మీ వాక్యం చెప్పింది ఆ రీతిగా కాబట్టి నేను ప్రతి క్షణం నైనా వాక్యం మేము పాటించే వర్లాగా మేము వెళ్ళాలి అక్కడ మెలికిస్తేది ఒక క్రమంలో మీరు ఆ యాచకత్వం మీరు మాకు అనుగ్రహించినారు వాటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోండి అయినా క్రమం నుంచి మెలికిస్తే క్రమానికి కూడా మనం నడిపించినాం ఆయన ఏసయ్య మీకు మిమ్మల్ని పోలి నడుచుకుని బిడలుగా మమ్మల్ని తయారు చేసుకున్నారు ఆ రీతిగా మేము ముందు పోలైనా సహాయపడమని ప్రార్థించడం ట్రైబల్స్ పెట్టిన కుటుంబాలు అన్నిటికీ ప్రభావ ఆదరణ ఇచ్చి సమాధానం ఇచ్చి వందాలి అనేకలు మీ వాక్యాన్ని విన్నారు వాళ్ళ జీవితాలు మీరు సమర్పించుకున్నారు ఎంతో స్వస్థతలు పొందినారు బావా వాటి అన్నింటిని బట్టి నీకు ఎంతో వందాలిసయ్య మూడు నెలల దినాల పరిచయ అంతట్లో మీరు మాకు విజయం ఇచ్చినారు బాబా విశేషమైన అద్భుతాలు చేసినారైనా ఓ ప్రవ్వా నాయన అవి కంటికి కనబడినే ప్రభావ ఎంత నైనా చెవికి వినబడి మించరు అర్థం కానివ్వని వాక్యం చెప్తుంది కానీ అంతగా ప్రభావం మీరు చేసిన కార్యాల ప్రభావ అవి ఊహించరాని ప్రభావ లెక్కకు మించిన ప్రభావ వాటి అన్నిటిని బట్టి నీకు ఎంతో వర్ణాలు ఇస్తాయి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే గొప్ప దేవుడు అడుగు వాటికంటే అత్యధికంగా ఇచ్చే శక్తి గల దేవుడు ప్రభావ మా ఎంతో వర్ణాలు అర్పించుకుని మా జీతాలలో మా కుటుంబాల మా సేవా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన గొప్ప దేవుడు ప్రభావ నీకు ఎంతో వర్ణాలు సమస్త ఘనత మహిమ నీకు చెల్లిస్తున్నాం నేను హలవ్య గొప్ప ఎంతో వందాలేసయ్యా నా తన్ని నా దైవానికి వందాలేసయ్యా మీరు అక్కడ తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలి ఇంకా అన్ని కొన్ని సిద్ధపరచాలా ఇంకా ఎంతో మంది ఎన్నో ఉన్నాయి ప్రభులు వాక్యం చెప్పి ఆదరించాలి మేము మీ నామంలోకి నడిపించాలా రక్షణ మరలకి నడిపించాలా ప్రవ్వ అలాంటి సేవా నడిపించండి ప్రతి శ్రమలో మీరు మాకు సహాయపడినరు మీరు మాతో పాటు ఉన్నారు ప్రభా శ్రమలో నేను తోడై ఉన్నా వాక్యం మా జీవితంలో నెరవేర్చి నీకు ఎంతో వందాలేసయ్యా మేము పాడుచు గానము చేసి స్థుతించి గానపరచాలా ప్రభావ అన్ని విషయాలు మేము సంతోషించి ఆనందించి నేను మయమపరచాలా ప్రభావ ఓ ప్రభావ ఆ రీతి మమ్మల్ని అందరిని బలపరి నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోండి ఈ ఆరంలో పాల్గొన్న బ్రదర్స్ వాళ్ళ మీరు ఆశ్రయించండి ఓ ప్రభత్తి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చి మనం బలపరచండి ఉద్యోగస్థలం మా ఘన మీ మైమర్తమే మన అందరినీ నిలబెట్టుకోమని పార్ధిష్టమైన ఇంకెంతమంది రాళ్ళ కుటుంబాలు కూడా మీరు ఆశ్రయించి దీవించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ప్రారంభిష్టమైన మీరు చేసిన అద్భుత కార్యాన్ని బట్టి మా కుటుంబాలను వాటి అన్నిటి మట్టి నీకు ఎంతో వందాలు కృతజ్ఞతలైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నీకు ఎంతో వందలు ప్రభ వందనాలు ప్రభావ వందనాల ఎంతో కోట్ల కోట్లాది కృతజ్ఞత ఆస్థితుల్లో అయినా మహిమ నీకే ప్రవాహ లు లుయాల లయా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ నాడు నీకు ఎంతో వందాలు ఇసయ్యా నైనా మీరు అక్కడ పర్యంతరం మీ రక్షణ ప్రణాళిక చివరి వరకు మీకు వరకు జీవించాలి ఆ నీకులు మీ చెందు నడిపించాలా అలాంటి సేవా నడిపించి మా కుటుంబాల కూడా మీరు ఆస్తి ప్రతి కుటుంబం చుట్టూ అగ్ని కంచి మీరు దృష్టి నుంచి మీరు కాపాడండి మరి విశేషంగా ప్రభావ కుటుంబాలందరినీ మీరు మీకు సైనిలో మేము తీసుకొని రావాలా ప్రభా సత్యంలో మేము తీసుకొని రావాలా ప్రయాసం మేము ముందుకు సహాయపడమని మీరే మాకు సహాయకరు నడిపించి నామానికి మేము తెచ్చుకొని మీరు అన్న చింతపరచుకొని దీనివంతా మీరు మాకు సహాయకరుండి నడిపించేందుకే నీకు ఎంతో వందాలు కృతజ్ఞతా సత్తులు చెల్లించుకుంటూ తలరాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించిన నామం తండ్రి ఆమెన్ అయిపోయినట్టున్నాడు కదా ఇప్పుడు డ్రాప్ అయిపోయిన సరే బ్రదర్ మన ప్రమైన ఏ సిరి సగ కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో దాకా